శ్రీగురుభ్యో నమ శ్రీగినేసాయ నమ శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయ నమామృవత్పాదశంకర సమం పశ్యన్హిత్రమవస్థితమీశ్వరీ నే నస్నా తో యాతి పరాతి సో ఈశ్వరుడు జగత్తునందు అంతటా సమానముగా ఉన్నాడు సమం సమవస్థితం సర్వత్ర సమం సమవస్థితం ఎలాగంటే ఆభరణ ప్రపంచమునందు బంగారము అంతటా సమానముగా ఉన్నట్లు ఇక్కడ అలా అర్థం అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి సర్ రజ్జున రజ్జూనందు సర్పము సర్వత్రా ఉన్నది సర్పము రజ్జూనందు ఎక్కడ ఉన్నది అంతటా ఉన్నది రజ్జు సర్ప భ్రాంతిలో సర్పము ఎక్కడ ఉన్నది రజ్జువునందు ఉన్నది రజ్జువునందు ఎక్కడ ఉన్నది ఇటువైపు ఉన్నదా అటువైపు ఉన్నదా మధ్యన ఉన్నదా అంతటా ఉన్నది అదేవిధంగా జగత్తు పరమేశ్వరుని ఎందు అంత జగత్తునందు పరమేశ్వరు రజ్జువునందు సర్పే రజ్జు సర్వత్ర సమవస్థిత రివర్స్ నేను చెప్పిందా నేను తలగిందు సో సర్పమునందు రజ్జువు ఎక్కడ ఉన్నది అంటే మొత్తం సర్పమునందు రజ్జువు గలదు ఇది నా అర్జు దే అదర్ వే ఆల్సో బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్ ఇక్కడ పాయింట్ ఏమిటంటే సర్పమునందు అంతటా రజ్జు వ్యాపించి ఉన్నట్లుగా జగత్తు అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఆభరణ ప్రపంచమంతా బంగారని వ్యాపించి ఉన్నట్లుగా జగత్తునందు సర్వత్రా పరమాత్మయే ఉన్నాడు చూడకపోవడం మీ లోటు తప్ప ఉన్నాడు పరమాత్మయే ఉన్నాడు సర్వత్రా ఆ పరమాత్మను చూడాలి అయితే ఆ పరమేశ్వరుడికి ఈశ్వరం అని పేరు ఈశ్వరం అని ఎందుకన్నారంటే సంసృష్టు ఉపాధిషు స్వయం అసంసృష్ట ఈశ్వర అని ఒక నిర్వచనం ఉపాధుల ఎందు ప్రకటమవుతున్నప్పుడు కూడా స్వయముగా అంటే తాను సంస్కృష్టు కాకుండా ఉంటాడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దీపంలో ప్రకాశిస్తుంది ఫ్యాన్లో ప్రకాశి ఫ్యాన్లో ప్రకటమవుతుంది అన్నింట్లోనూ ప్రకటమవుతుంది కానీ వాటి యొక్క ధర్మముల చేత అది స్పృశించబడదు ఇప్పుడు ఫ్యాన్ ఓల్డ్ ఫ్యాన్ అనుకోండి ఎలక్ట్రిసిటీకి ఓల్డ్ అనే లక్షణం వస్తుందా దీపం సరిగ్గా వెలగట్లేదు జరుగుతుండే ఎలక్ట్రిసిటీకి ఆ దోషం వస్తుందా కాదు గుణమూరాదు ఒకవేళ దీపం బాగా వెలిగితే ఆ గుణమూరాదు ఎలక్ట్రిసిటీ కాబట్టి ఎలక్ట్రిసిటీని మనం ఈ ప్రపంచంలో ఈ గ్యాడ్జెట్స్ ప్రపంచంలో ఎలక్ట్రిక్ పరికరములు అనే ప్రపంచంలో ఎలక్ట్రిసిటీని మనం ఏమనొచ్చు ఈశ్వర అనొచ్చు ఎందుకంటే ఆ పరికరముల ఉండే గుణముల చేత ఎలక్ట్రిసిటీ స్పృశని చూ అలాగే పరమాత్మ సకల జగత్తునందు వ్యాపించి ఉన్నప్పటికీ ఆ జగత్తులో ఉండే సుఖ దుఃఖములతో కానీ ధర్మాధర్మములతో కానీ స్పృశించబడ్డదు స్పర్శ ఉండదు అస్పర్శయోగము పరమాత్మకు వేటితోనైనా స్పర్శ ఉండదు అదే ఈశ్వరత్వం అంటే వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోతే ఈశ్వరత్వంలో ఉండదు ఇన్వాల్వ్ అయిపోకుండా అలా సాక్షిగా అసంస్పృష్టుడుగా నిలిచి ఉండుటే ఈశ్వరత్వము ఆత్మ ఆత్మ అసంస్పృష్టం దేహములకు పుట్టుక చావు ఉంటాయి వాటితో ఆత్మ స్పృశించబడదు మనస్సుకు సుఖము దుఃఖము ఉంటాయి వాటితో ఆత్మ స్పృశించబడదు కాబట్టి ఆత్మయే ఈశ్వరుడు ఈశ్వరుడే ఆత్మ అని అర్థం సో ఈ విషయాలంతటినీ మనం చూసాము ఇంకొక అంశాన్ని చూడడం ఉండదు అదేమంటే నినస్యాత్మ నా ఆత్మానం ఆత్మనా మహీనస్థి అనే ఈ మాటని సెటిల్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ శంకర్లు ఒక పూర్వపక్షాన్ని లేవనెత్తారు ఇప్పుడు ఒక న్యాయము గలదు న్యాయము లాజికల్ పాయింట్కి న్యాయము పేరు ప్రసక్తస్యవ నిషేధ ఏది ప్రసక్తమో దాన్నే నిషేధిస్తారు ప్రసక్తము కాకుండా అంటే ప్రసక్తమో ఒకట అంటే అర్థం ఏంటి ఆ పాసిబిలిటీ ఉండాలి పాసిబిలిటీ ఉంటే నిషేధిస్తాం సో ఇప్పుడు ఆకాశంలో చెట్లు మొల మొల చెట్లు ఉండవు అని నిషేధించడం అక్కర్లా ఎందుకు అలా నిషేధించటం ఎందుకంటే ఆకాశంలో చెట్లు ఎలాగూ ఉండవు ఉండవని పరికట్టుకు చెప్పకన్నా కాబట్టి ఒకవేళ ఉండే సందర్భం ఉంటే అప్పుడు లేవు ఉండవు అని నిషేధించే సందర్భం కూడా ఉంటుంది కదా కాబట్టి వెళ్ళివే దృష్టాంతం అంతా బాగా దృష్టాంతాన్ని ఒకప్పుడు సరిగ్గా ఉంటుంది దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రసక్తి అనగా పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నిషేధం అనేది ఉంటుంది పాసిబిలిటీ లేకపోతే నిషేధం ఉండదు ఇక్కడ ఆత్మనా ఆత్మానం నహినస్తి అని మనకి నిషేధం కనపడుతోంది అంటే తన గొంతుకు తనే కోసు తన గొయ్యి తానే తీసుకుంటా అనే పాసిబిలిటీ ఉంటే ఈ నిషేధము సందర్భంగా ఉంటుంది కానీ అసలు అటువంటి పాసిబిలిటీయే లేదు పాసిబిలిటీ లేని నిషేధం అలా ఉండదు కదా పాజిబిలిటీ లేని నిషేధం ఉండదు కదా అంటే ఇది ఉంది ఇక్కడ ప్రసక్తి లేని నిషేధం ఇది కూడా ఉంటాయా ప్రసక్తి లేని నిషేధం ఉండదు అని న్యాయం చెప్తుంటే మీరు ఇది ప్రసక్తి లేని నిషేధము అని ఎలా చెప్పగలరు అంటే ఉన్నాయి అటువంటివి ఉదాహరణకు యథా నా పృథివ్యా అగ్నిశ్చేతవ్య నాంతరిక్షే అని ఉంది అక్కడ అగ్నిని నేలపై వ్రేల్చకూడదు అని అంటే అది కరెక్టే ఎందుకంటే నేలపై అగ్నిని వ్రేల్చుట అనేది ప్రసక్తం ప్రసక్తం నేలపైనే అగ్నిని వేల్చుతూ ఉంటారు కాబట్టి ప్రసక్తమైన దానిని నిషేధించుట పాసిబుల్ దట్ ఈజ్ లాజికల్ అగ్ని ఈ అగ్నిని నేలపై పెట్టరాదు ఎందుకంటే ఎప్పుడు చూసినా అగ్నిని నేల మీద పెడుతూ ఉంటారు కనుక ఈసారికి అగ్నిని నేలపై పెట్టరాదు అది బాగానే ఉంది కానీ నాంతరిక్షే అనే నిషేధం మాత్రం బాగుండదు ఎందుకంటే అంతరిక్షంలో అగ్నిని ఎవడైనా పెడతారా పెట్టడం కుదురుతుందా ఇందాక నేనన్నా అంతరిక్షంలో చెట్లు మొలవు అన్నట్టుగా అంతరిక్షంలో అగ్నిని పెట్టడము సంభవమే కాదు కాబట్టి అక్కడ నాంతరిక్షే అనే నిషేధము ఉండకూడదు కానీ ఉంది అలాగే ఇక్కడ కూడా ఆత్మనాత్మానం హినస్తి అనే పాసిబిలిటీయే లేదు ఎవడు ఇతరులను హింసిస్తారు తనని తానే ఎవడూ హింసించుకోడు కానీ ఆ ప్రసక్తి లేకున్నా నిషేధములకు ఇది దృష్టాంతము ఈ శ్లోకం ప్రసక్తి లేని నిషేధములకు దృష్టాంతము ఎలా అయితే నాంతరిక్షే అని ప్రసక్తి లేని నిషేధము వేదంలో కనపడుతోందో అలాగే ఇక్కడ కూడా ఆత్మనా ఆత్మానం నహినస్తి అనే నిషేధము ఆత్మనా ఆత్మానం హీనస్తి అనే ప్రసక్తి లేకున్నా ఉన్నది అని పూర్వపక్షం అర్థం ఏంటండి సిద్ధాంతం సిద్ధాంతం ఏమిటంటే నైస దోష అజ్ఞానం ఆత్మతిరస్కరణోపత్తే ఈ అజ్ఞానులు ఉన్నారే వీళ్ళు ఆత్మను తిరస్కరించుట ద్వారా ఆత్మహత్యను చేసుకున్నట సంభవము ప్రసక్తి ఉంది ప్రసక్తి ఉంది కాబట్టి జ్ఞాని విషయంలో ఆత్మహత్య ఉండదు అనే నిషేధము పోసగు పొసగును ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ది లాజిక్ అజ్ఞాని అన్నవాడు అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానము లేనివాడు ఆత్మహత్య చేసుకున్నట్టే ఏముందండి దీంట్లో ఆత్మహత్య ఉన్నది అంటే వేదాంతుల ఆత్మహత్యకి కర్మకాండ ఫాలో అయ్యి వాళ్ళ ఆత్మహత్యకి చాలా తేడా ఉన్నాడు కర్మకాండలో దేహమే ఆత్మ వాడు దేహాన్నే ఆత్మగా స్వీకరిస్తాడు దేహం పుట్టింది కాబట్టి నేనే పుట్టానంటాడు దేహం కర్మను చేస్తోంది కనుక నేనే చేస్తున్నాను అంటాడు కాబట్టి ఆత్మస్వరూపము తెలియని వానికి దేహమే ఆత్మ అనే అనే అజ్ఞానంలో ఉన్న వానికి దేహమునకు వచ్చిన చావు తనకు వచ్చినట్టే లెక్క సో కాబట్టి ఆ విధంగా వాడు ఆత్మస్వరూపమును తిరస్కరించుట ద్వారా ఎలా తిరస్కరించాడు ఆత్మస్వరూపాన్ని ఆత్మను దేహముగా భ్రమపడుగుతాయే ఆత్మకు తిరస్కారం అటువంటి తిరస్కారము ద్వారా ఆత్మను వాడు హత్య చేసినట్లే అగుతున్నది ఇది వేదాంతుల ఆత్మహత్య అజ్ఞానుల ఆత్మహత్య ఎలా ఉంటుంది వాడు తీసుకెళ్ళి తలకై తీసుకెళ్ళి లేదా ఐదుగున్నా ఎక్కడ పెట్టి అయితే విషము అయిపోతాయి చచ్చిపోతే అది ఆత్మహత్య ఒకసారి నన్ను సత్సంగంలో ప్రశ్న అడిగాడు కాబట్టి ఆత్మహత్య గురించి నేను అభిప్రాయం లేదు అంటే నేను చెప్తాను చూడు నువ్వు ఏ ఆత్మహత్య గురించి అడుగుతున్నావో అది అసలు మాకు టాపిక్ే కాదు ఎందుకంటే దేహము అది పుట్టుట గిట్టుట అన్నది దేహధర్మములు తప్ప ఆత్మకు ఆ ధర్మములు లేనేలేదు మాకు తెలుసున్న ఆత్మహత్య వేదాంతుల యొక్క ఆత్మహత్య ఏమిటంటే ఆత్మస్వరూపములు తెలుసుకోకుండా తనువు చాలించుటయే అజ్ఞానుల ఆత్మవిషయకమైన అజ్ఞానులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లే ఈ విషయమై ఒక రెండు ప్రతిపాదనలు మనకు కనపడతాయి ఒకటి ఉపనిషత్ ప్రతిపాదనము ఈశావాస్యంలో కనపడుతుంది ఈశావాస్యంలో ఏమని చెప్పారంటే అసూర్యామతే లోకా అంధేణ తమసామృతాంస్టే ప్రేత్య అభిగచ్చి ఏకే చాత్మహనో జనా ఉంది ఇప్పుడు దీనికి నేను ఆ శ్లోకానికి ఆ మంత్రానికి నేను కనుక ఉన్నది ఉన్నట్లుగా ఆధునిక సమాజ జీవనానికి అన్వయించేట్లుగా నేను దాన్ని వ్యాఖ్యానం చేసినట్లయితే మీరు దాన్ని ఏమిటిలా మాట్లాడుతున్నాడు ఈయనని మీరు కష్టపడినా నేను ఆశ్చర్యపడను అలా ఉంటుంది ఇప్పుడు అయినా కూడా నేను రిస్క్ తీసుకుని చెప్తాను మీరు వినండి కొంతమంది జనులు ఉన్నారు వీళ్ళు ఈ జే కేచ ఎవరో కొంతమంది ఉన్నారు జరువులు ఏమి ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే సో ఒక లోకంలో బతుకుతూ ఉంటారు ఏమిటా లోకము ఆ లోకానికి అసూయాహ అని పేరు ఆ లోకం అంటే అసూయా అంటే అసు అశులు ఉంటారు ఆ అసురులు అంటే ఎవరు అసు రమంతే ఇది అసుర ఇ భోగముల ఎందు రమించే వాళ్ళు ఉంటారు ఆ లోకంలో ఇంద్రియభోగముల అసురులు అంటే ఎవరో చెప్పారు మీకు సూటెడ్ పీపుల్ ఉంటారు ఎయిర్ కండిషన్ కార్లలో ప్రయాణం చేస్తూ శాసర్ డ్రివన్ ఎయిర్ కండిషన్ ఇంపోర్టెడ్ కార్లో ఆడి కార్లో ఎప్పుడై ప్రయాణం చేస్తూ క్లబ్బుల్లో విహరిస్తూ ఉంటారు అసురులు అర్థమైందంటే మీకు అసురులు ఉంటాయి ఆ అసురులు ఉండే లోకములు ఎక్కడ ఉంటాయి అంటే చాలా ఖరీదైన భవంత భవంతులు ఖరీదైనటువంటి క్లబ్బులు అలాంటి స్థానాలలో ఈ అసురులు ఉంటాయి ఈ అసురులున్నారే వాళ్ళు ఉన్న లోకము అది అంధేన తమసావృత కన్ను పొడుచుకున్న కానరాని చీకటితో ఆ లోకములు నిండి ఉంటాయి అదేమిటండి వాళ్ళ భవంతులన్నీ కూడా వందలాది వేలాది దీపములతో ప్రకాశిస్తూ ఉంటాయి చాండీలియర్స్ హండ్రెడ్స్ ఆఫ్ బల్బ్స్ వెలుగుతూ ఉండే చాండిలియర్స్తో ప్రకాశిస్తాయి వారు వినోదంగా పర్యటన వినోదంగా కాలాన్ని గడిపేటువంటి క్లబ్బుల్లోనూ అక్కడ కూడా చాలా ఖరీదైనటువంటి దీపాలతో నెలమెల మెరిసిపోతూ రాత్రి తెల్లవారులు కూడా అవి ప్రకాశిస్తూనే ఉంటాయి మీరు కనుపొడుచుకున్న కానరాని చీకటి అంటున్నారు ఏమిటి అంటే ఆ చీకటి వేరు బయట ఉండే చీకటి గురించి మేము మాట్లాడటం లోపల ఉండే చీకటి అజ్ఞానము లేక అవివేకము అనే చీకటితో ఈ లోకములు బాగా దట్టంగా నిండి ఉంటాయి మీరు ఫాలో అవుతున్నారా నా థర్ట్ అక్కడ ఉంటారు ఈ జనులు ఈ సూటెడ్ సూటెడ్ పీపుల్ అది నా ఎక్స్ప్రెషన్ కాదు ముందు స్వామికి ఎక్స్ప్రెషన్ అంతకంటే బెటర్ ఎక్స్ప్రెషన్ నాకు దొరకలేదు అందుకోసం నేను దాన్నే ఫాలో అవుతున్నాను ఈ సూటెడ్ పీపుల్ సో ఖరీదైనటువంటి వాహనాల్లో ఇటు సంచారం చేస్తాం అంతకంటే ఖరీదైన భవన్తుల్లో మకావు చేస్తాం అంతకంటే ఖరీదైన క్లబ్బుల్లో వినోదాలను వినోద కార్యక్రమాలను నడిపిస్తూ డ్యాన్స్ ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తూ ఖరీదైన మద్యములను త్రాగుతూ ఖరీదైన భోజనాలను చేస్తూ ఉంటారే వీళ్ళు ఆత్మ అనాత్మ వివేకము అనేది వారిలో సున్నా వారు ఉన్న స్థానంలో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కానీ ఆత్మానాత్మ వివేకము సున్నా అదే గాఢాంధకారము వాళ్ళు ఆ భోగాలలోనే బతికి బతికి బతికి ధనాన్ని సంపాదిస్తూ ఉండడం భోగాలను అనుభవిస్తూ ఉండడం మరింత ధనాన్ని సంపాదించటం మరిన్ని భోగాలు అనుభవించటము అనే ఆ విధంగానే బ్రతికి బ్రతికి బ్రతికి తనువు చాలిస్తారే వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్న జను అది ఏ ఆత్మహత్య అర్థమేం ఇది ఉపనిషత్తు యొక్క ప్రతిపాదనం ఇంకొక ప్రతిపాదనము ఇది మహాభారతం ఉద్యోగ పర్వంలోంచి వచ్చింది ఈ శ్లోకము యోన్య సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతేన కృతం పాపం చౌరేణ ఆత్మాపహారి అష్టావకర మహర్షి జనక మహారాజు సభకు వెళ్ళినాడు వెళ్ళి ఏదో ప్రసంగంలో మీరందరూ కూడా చోరులు అన్నాడు అంటే ఏమిటి జనక మహర్షి జనక మహారాజు ఆ మంత్రులు సేనాపతులు సభాసదులు విద్వాంసులు పండితులు వీళ్ళందరినీ పట్టుకుని చోరుడు అంటాడు ఏమిటి అష్టావతర మహర్షి మీరందరూ చోరుడు ఏమండి మేము చేసిన చౌర్యమేమి అని అడిగాడు ఆయన అని అడిగారు వాళ్ళు అంటే ఆయన చెప్పాడు చూడు నీవు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నావా తప్పుగా తెలుసుకున్నావా ఎలా తెలుస్తుంది విషయం నేను ప్రశ్నలు అడుగుతానని చెప్పు నువ్వు పుట్టేవా ఆ పుట్టావు ఎప్పుడు పుట్టావు ఫలానా రోజులు పుట్టావు నువ్వు చోరుడివి ఎలాగ అంటే పుట్టుకలేని ఆత్మస్వరూపాన్ని పుట్టుక గలదిగా స్వీకరించుటయే చౌర్యము నీవు ఆ చోరీ చేసేవా లేదు అలాగే చావు అన్నది ఆత్మ ఆత్మకు చావు ఉంటుందా ఉండదా చెప్పుంది బస్ నువ్వు చోరీ చేసినట్లే ఆత్మస్వరూపమునకు లేని చావును దానికి అంటగట్టి ఆ విధముగా నీవు చౌర్యమును చేసినావు సో కింతేన కృతం పాపం అసలు నిజానికి ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తప్పుగా తెలుసుకుంటాడో వాడు చెయ్యని పాపమేది గలదు అంటే మహాపాపాలన్నీ చేసేసినట్టే ఎందుకని చౌరేణ ఆత్మాపహారిన యథార్థమైన ఆత్మస్వరూపాన్ని వీడు అపహరించుకుపోయినాడు లేకుండా చేసేసినాడు తనకు తానే ఆత్మస్వరూపము లేకుండా చేసేసుకుని తనకు తానే చోరీగా తయారైనడు ఎంతకంటే అజ్ఞానము అవివేకము చీకటి చౌర్యము వేరే ఏది ఉండ పాపము వేరే ఏది ఉండదు అని మహాభారతం ఉద్యోగ పర్వంలో ఒక ప్రతిపాదనము కలదు అంటే ఆత్మజ్ఞానము లేకుండా తను చాలిస్తే అది ఏ ఆత్మహత్య అది ఏ మహాపాపము అది ఏ పెద్ద చౌర్యము అని అలా ప్రతిపాదిస్తారు అంటే అలా ప్రతిపాదించటం అందు తాత్పర్యమేమంటే మీరు మీ స్వరూపమును తెలుసుకుని కృతార్థులు అయితే రాలిసుమ దాంట్లో మళ్ళీ మీకు వికల్పములు ఆప్షన్స్ ఉండవు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని కృతార్థులు కావలసినవే అని చెప్తుంటా దాని అభిప్రాయం అదే టాపిక్ చుట్ట కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే అజ్ఞానం ఆత్మ తిరస్కరణ ఒక ఆత్మను తిరస్కరించుట అనేది ఉందా చెప్పండి మీకు ఉంది కదా ఆత్మకి పుట్టుక చాలు లేకపోతే అజ్ఞానులు ఆత్మను పుట్టింది ఆత్మ పోయింది అని అనుకుంటున్నారా ఆత్మయందు కర్తృత్వము లేదు అజ్ఞానులు కర్తృత్వాన్ని స్వీకరిస్తున్నారు ఆత్మయందు భోక్తృత్వం లేదు అజ్ఞానులు భోక్తృత్వాన్ని స్వీకరిస్తున్నారు ఎన్ని దోషాలు చేస్తున్నారు ఆత్మకు పుట్టుక అనే ఒక్క మాట పట్టుకుని మీరు ఒక్క మాట పట్టుకోండి ఆత్మకు పుట్టుక అయితే మీరు సమాజంలో ఎలా ఉంటుంది నేను పుట్టాను అని మొదలుపెట్టి ఎంత వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఎంత వ్యవస్థ అంటే చెప్పశక్తి ముఖానంతం వ్యవస్థ నేను పుట్టాను అనే తప్పుడు అభిప్రాయం మీద ఆధారపడి ఎంతో వ్యవస్థ కలదు నేను మొన్న ఒక మిత్రుడు పాట పాడితే విన్నా త్యాగరాజస్వామి గ్రహబల మీద గ్రహబలం ఎందుకు నాకు ఆ మాటలు గుర్తులేవు దాని అభిప్రాయం నేను ఎందుకుతా శ్రీరామానుగ్రహ బలము ఉన్నప్పుడు గ్రహబలం ఎత్తిది ఎంతటిది తేజోమయ ఆ గ్రహానే మాటమే ఆయన ఎన్ని రకాలుగా వాడాడో మీరు గమనించండి తేజోమయ విగ్రహముడ విగ్రహరూపుడైన శ్రీరాముని అనుగ్రహ బలము ఉండగా గ్రహబలమేళ మనోనిగ్రహము చేసి తేజోమయ విగ్రహుడూ రాముని అనుగ్రహము పొందిన వారికి గ్రహబలమేళ ఎంత బాధపడుతుంది కాబట్టి నేను పుట్టాను అనుకునే ఇంకా ఆ తర్వాత మీరు ఏం మాట్లాడినా అదంతా తప్పే నోటిలో విషపు గుళిక పెట్టుకుని ఇంకా తర్వాత మీరు అమృతం తిన్నా అది విషం అయిపోతుంది విషము చేత కలుషితం అవుతుంది విషయంలో మీరు తప్పుగా తెలుసుకుంటే ఆత్మ యొక్క తిరస్కారము ఆత్మను తిరస్కరించుటయే ఆత్మహత్య అటువంటి ఆత్మహత్యను జనులు ఇబ్బడి ముబ్బడిగా చేసుకుంటూనే ఉన్నారు అటువంటి సందర్భంలో ఈ జ్ఞాని ఆత్మహత్యను ఆత్మహత్య దోషాన్ని చెయ్యడు అని నిషేధించుట ఎంతయూ యుక్తముగా ఉన్నది అది ప్రతిపాదన ఓకే ఇప్పుడు సంగ్రహవాక్యమైనది దీని మీద శంకర భగవత్పాదుల యొక్క వివరణ చూడండి నేను పుట్టాను అనుకున్నవాడు ఈ వివరణ దేవేడికి కుర్చీలోంచి కింద అలాంటి వివరణ సర్వోహి అజ్ఞ హీ వికాస్ దాన్నే వివరిస్తున్నారు అత్యంత ప్రసిద్ధం సాక్షాద పరోక్షాదాత్మానం తిరస్కృత్యా ఈ అజ్ఞాని ప్రతివాడు కూడా ఆత్మను తిరస్కరిస్తాడు అంటే దాన్ని తప్పుగా తెలుసుకుంటే దానిని తిరస్కరించుట ఇప్పుడు మీరు ఇక్కడ బంగారు నాణలుల బంగారు వరహాల మూట పెడితే ఎవడరా ఈ చెత్త మూట ఇక్కడ పెట్టారేంటి అని తీసలా వీధిలో పడేసాడు అదే తిరస్కారము బంగారము విలువైన ధనమును తిరస్కరించుట అంటే అదే దీన్ని ఈ తిరస్కరించుట విలువైన దాన్ని తిరస్కరించుటయే దానికి హత్య ఇంకా వేరే హత్య అంటే అటువంటి ప్రయోగము మనకి సంస్కృతంలోనే కాదు ఇతర భాషలలో కూడా ఉండదు హీ హ్యాస్ స్కిల్డ్ ది డైమండ్ అన్నారు డైమండ్ ధర విలువైనది వాడు ఆ డైమండ్ని ఏం చేసేదంటే పేపర్ వెయిట్ కింద పెట్టుకుంటున్నాడు డైమండ్ని పేపర్ వెయిట్ కింద వాడతారు ఆ పేపర్ మామూలు రాతి ముక్క ఏదైనా పనుకొస్తుంది లేకపోతే ఒక చిన్న చెక్క ముక్క తీసుకొచ్చి పెట్టినా పేపర్ వెయిట్ కింద పనుకొస్తుంది డైమండ్ని కోహినూరు డైమండ్ని పేపర్ వెయిట్ కింద పెట్టుకోటం ద్వారా వీడు ఏం చేస్తున్నాడు కోహినూరు డైమండ్ని హత్య చేసేసినాడు హియాస్ డిస్ట్రాయిడ్ అలాగే ఇంగ్లీష్లో పదప్రయోగాలు ఉంటాయి హిందీలో కూడా ఓ మార్దియా అనే పదప్రయోగం ఉంటుంది ఏమిటి మార్దియా అంటే అర్థం ఏంటి అంటే దానిని చంపేసినాడు చంపేయడం అంటే అంటే దానిని అత్యలు విలువైన దానిని బయట వేస్ట్ బ్యాస్కెట్లో పడేసి వచ్చి ఆ విధముగా దానిని వీడు చంపేసినాడు అని ఆత్మహత్య అలాగంటి సెన్స్లో ఇక్కడ హత్యాపదాన్ని వాడతారు లేని యథార్థంగా కట్టిపుచ్చుకుని ఎవడన్నా పొడి చేసి వచ్చాడని అజ్ఞాని ప్రతి వాడు కూడా ఆత్మస్వరూపాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు మీరు అనొచ్చు ఏమంటే ఆత్మ అంటే అది చాలా చాలా దూరంగా ఉన్నది మనకి చాలా చాలా తెలుసుకున్న కష్టము అది ఎవరికి తెలిసేది కాదు అని అనొచ్చు లేదు అంత పొరపాటు లేదా ఎందుకంటే ఆత్మ అంటే నువ్వే అత్యంత ప్రసిద్ధం అసలు జగత్తు ఎప్పుడు ఆత్మ వచ్చి తర్వాత జగత్తు వచ్చింది ఆత్మ అంటే నేను అర్థం నేను ముందు వచ్చి తర్వాత జగత్తు వస్తుంది జగత్తు వచ్చాక దేవుడు వస్తాడు కాబట్టి దేవుడు ముందు జగత్తు ముందు ఆత్మ ఏముదంటే నాకంతా భిన్నంగా ఉండి నా పూజలు అందుకునే దేవుడు ముందొస్తాడా నేను ముందొస్తాను నేను ముందొస్తాను కాబట్టి ఆత్మా అన్నది అత్యంత ప్రసిద్ధమైనది కాబట్టి నేను అనే అనుభవము లేనివాళ్ళు చేయత్తాడు నేను అనే అనుభవము లేనివాడు చేయత్తాడు అంటే ఒక ఆయన చేయొచ్చాడు చేయొచ్చేదంటే కాంట్రడిక్షన్ మీకు తెలిసిపోయిందిగా ఎందుకంటే నేను నేను అయ్యి చేయొచ్చుతాడా నేను కాకుండా చేయొచ్చుతాడా కాబట్టి ఇంకో ప్రశ్న నేను ఉన్నానా లేదా అనే సందేహం గల వాళ్ళు చేయొచ్చ ఎవడైనా ఒక ఆయన చేయొచ్చేదనుకోండి నేను ఉన్నానని తెలిసి చేయొచ్చునే స లేకపోతే నేను ఉన్నానా లేదా సందేహంలో ఉండి చేయొచ్చిన చేయొచ్చేదంటే నేను ఉన్నాననే చేయొత్తాల్సి ఉంటుంది అర్థమైందని డిస్కషన్ కాబట్టి ముందు నేను ఆత్మ అంటే నేను నేను యొక్క యథార్థ యథార్థమైన తత్వములకే ఆత్మాని పేరు కనుక ఆ ఆత్మస్వరూపము అత్యంత ప్రసిద్ధము తర్వాత సాక్షాద పరోక్షాత్ సాక్షాద పరోక్షాత్ అంటే సాక్షాద పరోక్షం అని అర్థం ఇక్కడ భాష్యకారులు అలా ఎందుకున్నారంటే ఉపనిషత్తులలో సాక్షాత్ పరోక్షం సాక్షాత్ పరోక్షార్థని ప్రయోగము కలదు దానిని ఉటంకిస్తూ ఆయన అలాగే ప్రయోగించినారు కాబట్టి సాక్షాత్ పరోక్షార్థంటే ఒకటో చెప్తా చూడండి ఇది ఘటము అని తెలియాలంటే ఎలా తెలుస్తుంది కన్నుతో చూసి ఇది ఘటము అని చెప్పాలి ఆత్మస్వరూపము నేను అనే అనుభవము తెలియ అనుభవం కావాలి అంటే కన్నుతో చూడడం ఆవశ్యకమా కాదు కళ్ళు మూసుకున్నా కూడా నేను అనే అనుభవము ఉంటుంది కన్ను అవసరం కాదు ఆత్మానుభవానికి కన్ను ఆవశ్యకము కాదు అలాగే మనస్సుతో తర్కించి మనం అనేక విషయాలు తెలుసుకుంటాం బుద్ధి బుద్ధితో కానీ నేను అనే అనుభవానికి బుద్ధి యొక్క తర్క శక్తి కూడా ఆ విజ్ఞాన శక్తి కూడా ఆవశ్యకము కాదు అంటే ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణములకు పూర్వములందే ఆత్మస్వరూపానుభవము ప్రతి వాడికి ఉంటుంది కాబట్టి ఆ ప్రమాణములను ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణములను ఉపయోగించి జగత్తును తెలుసుకునే ప్రయత్నం చేయటానికి ముందే వీడు ఆత్మస్వరూపముగా నిలిచి ఉంటాడు కాబట్టి ప్రమాణములకు కూడా మూలమునందు ఉన్న ఆత్మస్వరూపమును తెలియుటకు వేరే ఇతర ప్రమాణం ఏదియూ అక్కరలేదు దాన్ని సాక్షాత్ పరోక్షార్థం అది సాక్షాత్ దానికి కంటుతో చూసి తెలుసుకునేది ఏమి కాదు మనస్సుతో తర్కించి తెలుసుకునేది కాదు స్వయంగా సాక్షాత్తుగా తెలుస్తూ ఉండేది కనుక పరోక్షాద ఆత్మ అటువంటి ఆత్మను వీడు తిరస్కరిస్తాను దీన్ని ఈ వాక్యముల యొక్క స్పిరిట్ని మీరు గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఆ స్పిరిట్ని ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంటుందంటే తెలుస్తూ ఉంటుంది ఏమంటే జనులు ఈ ఆత్మస్వరూపాన్ని తిరస్కరించటంలో వీళ్ళు సిద్ధహస్తులై ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది అందుకోసం గట్టిగా చెప్పడం ఇప్పుడు మీరు మీ మీరు దేవుణ్ణి బయట పెట్టారా లేదా దేవుణ్ణి బయట పెట్టారు అంటే మీరు ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినట్టయినది మీ ఆనందాన్ని మీరు బయట దర్శిస్తున్నారా లేదా అంటే ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినట్లయినది ఎందుకంటే ఆత్మయే ఆనందము ఆత్మయే దైవము తర్వాత మీరు మీ అభయమును బయట పెట్టారా లేదా అభయము అంటే ఇన్సూరెన్స్ పాలసీ ఉంది నాకు ఇంకా భయం లేదు అభయము అపోలో హాస్పిటల్లో నాకు గోల్డ్ కార్డు ఉంది నాకు ఇంకా భయం లేదు ఈ రకంగా మీరు మీ అభయమును బయట పెట్టారా లేదా పెట్టారు అంటే మీరేం చేశారు ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినారు ఎందుకంటే ఆత్మయే అభయము ఆత్మయే దైవము ఆత్మయే ఆనందము కాబట్టి ఈ విధంగా మీరు ఎంతవరకైతే ఎవేవో కథలు కాకరకాయలు విని ఎవేవో విశ్వాసాల వెంట పడుతూ బాహ్యమునందు మీరు ఫోకస్ని ఎప్పుడైతే పెట్టినారో నేను ఆనందం కోసం అభయం కోసం బాహ్యమునందు మీరు ఎప్పుడైతే మీ శైక్తిని పెట్టినారో అప్పుడే మీరు ఆత్మను తిరస్కారం చేసేసారు ఎందుకంటే ఆనందమునకు అభయమునకు ఒకే ఒక నిధానము ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము కంటే బయట అభయము ఉండదు భయమే ఉంటుంది ఆనందము ఉండదు దుఃఖమే ఉంటుంది వీడు అసత్యాన్ని తెలుసుకోకుండా ఆనందం అక్కడ ఉన్నది అభయం ఇక్కడ ఉన్నది కుక్కను పెట్టుకుంటే అభయం అనుకుంటారు కొంతమంది కుక్కను పెట్టుకుంటే అభయం ఎలా అవుతుంది కుక్కను పెట్టుకుంటే అశుతి వస్తుంది తప్ప అభయం అక్కడి నుంచి వస్తుంది కాబట్టి కనుక ఆత్మస్వరూపము అత్యంత ప్రసిద్ధమైనది దానిని తిరస్కరించి తిరస్కృత్య ఎలా తిరస్కరించడము నేను మీకు వివరంగా చెప్పినాను తిరస్కరించి అనాత్మానము ఆత్మత్వేన పరిదృష్ట అనాత్మను ఆత్మగా స్వీకరిస్తాడు అనాత్మను ఆత్మగా స్వీకరిస్తాడు అనాత్మ అంటే మనస్సు దేహము అది అనాత్మను అంటే అర్థం ఏంటండి మీకు వినడానికి కొంచెం విదూరంగా అనిపించచ్చు ఈ మాటను ఇటువంటి బ్రహ్మ సదస్సు మీరందరూ వేదాంత విద్యార్థులు కాబట్టి మీ దగ్గర నేను ధైర్యం చేసి చెప్పేస్తున్నాను ఈ మాట నాలుగు గోడలు దాటి వెళితే నన్ను ఎరగడ్డ హాస్పిటల్లో పడేస్తారు తీసుకొని ఏమిటంటే నేను చెప్పే మాట రెండు మాటలు నేను చెప్పబోతున్నా ఒకటి మీ దేహము మీరు కాదు రెండు మీ మనస్సు మీరు కాదు యు ఆర్ నాట్ యువర్ మైండ్ యు ఆర్ నాట్ యువర్ బాడీ దేహము మనస్సు వీటి మాత్రమే కర్మలు ఉంటాయి మీరెప్పుడైతే దేహము మనస్సు నేను అని స్వీకరించినారో అప్పుడే మీరు ఆత్మస్వరూపమునందు లేని కర్మలను ఆత్మయందు స్వీకరించినట్లయిన ఈ చర్చ కొంచెం గభీరమైన చర్చ మీరు పదమూడో అధ్యాయం వసతి వచ్చేసినాను మీరు ఏదైనా పురాణ కాలక్షేపం ఉంటుందనో పళ్ళగంపు ఉంటుందనో వచ్చి ఉంటే నేను మిమ్మల్ని నిరుత్సాహపరచక తప్పను ఇదేదో సాయంకాలం పూట మరే పని లేదు కాబట్టి కాలక్షేపంగా ఉంటుందిలే ఆయన కనుక వచ్చి ఉన్నట్లయితే యూఆర్ బౌండ్ బి డిసప్పాయింట్ ఐఎం టెలింగ్ యూ అదే ఫోర్ యు బ నడువు బిగించండి తత్వాన్ని అయితే వచ్చినందుకు నడువు బిగించండి తత్వం అంటే ఏమిటనుకుంటున్నారు ఏంటి పలహారం పుచ్చుకోవడం అనుకుంటున్నారా తత్వం అంటే సాయంకాలం పూట కులాసాగా మైసూరు వచ్చి పలహారం చేయడం అంటే అనుకుంటున్నారా తత్వం అంటే ఏం వేళకోవడం అనుకుంటున్నారా పరిహాసం అనుకుంటున్నారా Are you ready for some serious discussion about Atma? If so, please come. So, Anātma kar. kar. and ātma are shwekarishkan. Anātma is the day of the day. Then, ātma is shwekarishkan. Where is karma? There is anātma. There is karma. There is karma in the next few years. That's why we will talk about the next few years. Then, we will be shwekarishkan. There is karma. There is karma in the next few years. Karma ఎక్కడ ఉంటుందో అక్కడే ధర్మము అధర్మము ఉంటాయి ఇప్పుడు మంచిగా మాట్లాడడం ఉందనుకోండి మనస్సులో సంకల్పించి నోటితో మాట్లాడతారు ధర్మము చెడుగా మాట్లాడుట మనస్సుతో సంకల్పించి చెడుగా మాట్లాడతారు అధర్మము ఇప్పుడు ధర్మాధర్మంలో ఎక్కడున్నట్టు మనస్సు నోరు నోరు అంటే దేహం మంచి సంకల్పం చేసి మంచి పని చేస్తే ధర్మం మ చెడు సంకల్పం చేసి చెడు పని చేస్తే ఆ ధర్మం ఏ ధర్మాధర్మములు ఎక్కడున్నట్టు సంకల్పము దేహము మనస్సు దేహము దాంట్లో ఉంటాయి ఆత్మకు వాటితో సంబంధం లేదు ఆత్మ అస్పర్శయోగము ఈ విషయం తర్వాత శ్లోకంలో మరింత వివరంగా వస్తుంది ప్రస్తుతానికి అలా స్వీకరించండి స్వీకరించి కాబట్టి ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే ధర్మాధర్మములని ఎప్పుడైతే మీరు అనాత్మను ఆత్మగా స్వీకరించినారో అప్పుడు ఏమైపోతుంది అనాత్మయనుండే ధర్మమును ఎవళ్ళు చేసినట్టు అవుతుంది నేను చేసినట్టు అవుతుంది ఎందుకని అనాత్మను ఆత్మగా స్వీకరించినాను కాబట్టి అలాగే అనాత్మ చేసేటువంటి అధర్మము ఎవళ్ళు చేసినట్టు అవుతుంది నేనే చేసినట్టు అవుతుంది ఎందుకని అనాత్మను నేను ఆత్మగా స్వీకరించినాను గనుక అది అంటున్నారు భాష్యకారులు తమపీ ధర్మాధర్మ కృత్వా ఉపాత్తం ఆత్మానం మహత్వా అంటే ఇక్కడ రెండు రెండు అంశములు కలవు ఇప్పుడు ఈ దేహమును నేను దేహము మనస్సు దేహం అనుకోండి ప్రస్తుతానికి మనస్సు కూడా ఇంక్లూడ్ చేసుకుని దేహమును నేను ఆత్మగా స్వీకరిస్తున్నాను ఏమండి ఇది అంటే ఇప్పుడు ఈ దేహమును పుట్టునట్టు దేహమును ఆత్మగా స్వీకరిస్తున్నాను అంటగా అర్థం ఏంటి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కొంచెం డిఫిరెట్ పారాగ్రాఫ్ దీన్ని కొంచెం కాన్షియస్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత నా ఇది కలదు మీరు ఎలా విన్నా మీరు ఎలా వినాలనేది మీరే చూసుకోండి సో నేను ఐ ఫేస్ ది డిఫికల్టీ నేను ఆ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను సో ఎప్పుడైతే దేహమును ఆత్మగా స్వీకరించినారో ఈ దేహమే ఆత్మ మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆ దేహంతో చేసేటువంటి ధర్మము ఆ రెండు కూడా మీరు చేసినట్టే అవుతుంది ధర్మాధర్మములు మీవవుతాయి ధర్మాధర్మములైన పుణ్యపాపములు మీవవుతాయి పుణ్యపాపములను బట్టి సుఖ దుఃఖములను అనుభవించాల్సిన వాళ్ళు మీరవుతారు ఆ విధంగా ఈ దేహం వచ్చింది మీరు అంటే కిరతం జన్మలో మీరు అనాత్మయైన దేహమును ఆత్మగా స్వీకరించి ఆ రకంగా ధర్మాధర్మములకు మీరే కర్తలై పుణ్యపాపములకు మీరే భోక్తలవ బట్టి ఈ దేహం వచ్చింది ఏమంట కాబట్టి ఈ దేహం పుట్టింది అంటే దేని వల్ల పుట్టింది ధర్మాధర్మముల వలన పుట్టింది ధర్మాధర్మములను చేసినది ఎవరు నిజానికి దేహము మనస్సు కానీ వాటిని అనాత్మలైన దేహము మనస్సును మీరు ఆత్మగా స్వీకరించుట చేత ధర్మాధర్మములను చేసినది ఎవరు నేను నేను ఆ ధర్మాధర్మములను చేసి ఈ దేహమును పుట్టించింది ఎవరు నేను ఈ దేహమును గిట్టింపబోయేది ఎవరు నేను కాబట్టి ఈ దేహాన్ని పుట్టి ఈ దేహం మళ్ళీ చెప్తా చూడండి ఈ దేహం దేని వలన పుట్టింది ధర్మాధర్మముల వల్ల పుట్టింది ఆ ధర్మాధర్మములను చేసినది ఎవరు నేను కాబట్టి ఈ దేహమును పుట్టినట్లు చేసినది ఎవరు నేను ఈ దేహం రేపు పొద్దున్న చచ్చిపోతే అది చచ్చిపోయేట్లా చేసింది ఎవరు నేను మరి ఆత్మహత్య చేసినట్టు అయిందా లేదా ఎట్లో ఏ ఆత్మహత్య చేసినట్టయింది అనాత్మను ఆత్మగా స్వీకరించిన ఆత్మని హత్య చేసినట్టయింది ఇప్పుడు కవి ఓ కవి ఏం చేశాడంటే ఒక నవల రాశాడు ఆ నవలలో ఆ నవలని ఒక దృశ్యకావ్యంగా పలిచి అంటే ఓ సినిమాలో తయారు చేసి ఓ సినిమాలో చూపించి అందరికీ చూపించాడు ప్రజలందరూ ఆ సినిమాను చూశారు కానీ అది ట్రాజెడీ దాంట్లో హీరోని హీరో చచ్చిపోతాడు అప్పుడు వీళ్ళందరూ ఆ కవి మీదకి దండయాత్రకు వెళ్ళారు ఏమాయ నువ్వు ఆ హీరోని ఎందుకు చంపేశావు అర్థమైందండి సో ఆ రకంగా షేక్స్పియరు రోమియో అండ్ జూలియట్ కథ నాటకాన్ని వ్రాసినప్పుడు ఇద్దరిని చంపేస్తాడు రోమియో అని జూలియట్ని ఇద్దరిని చంపుకి చూడతాడు ఇప్పుడు మహారాణి కోపడుతున్నాడు ఏమయ్య మేమే నాటకం రాసా ఆవిడ కూడా కళ్ళ నీళ్లు వస్తున్నాయి తొమ్మిదో జూనియర్కి చచ్చిపోయినందుకు కళ్ళకుండా నీళ్లు వస్తున్నాయి ఇద్దరిని చంటి కూర్చోబెట్టావే ఏం బుద్ధిమంటుంది ఈసారి అలాంటి కథలు రాయటం చక్కగా ఇద్దరు కలిసి బతికిట్లా రాయి అని చెప్పారు అని చెప్తున్నారు చెప్తే అప్పుడు మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనే ఒక నాటకాన్ని రాస్తాడు శ్లోచియర్ వయోలా అనే క్యారెక్టర్ తొమ్మిది రాస్తాడు దాంట్లో వయోలా బతికే ఉంటుంది చచ్చిపోతుంది వయోలా ప్రియుడు కూడా బ్రతికే ఉంటారు ఇది మీ క్షేకర్త అలాగే ఉంటుంది చేయలేం మళ్ళీ గడుస్తుందాం సో ఇప్పుడు మీరు చెప్పండి మీరు నేను అడిగిన ప్రశ్నలకి మీరు సరిగ్గా సమాధానం చెప్తే మీకు పారాగ్రాఫ్స్ ఎట్లయిపోయినట్టే కింద జన్మలో దేహమే ఆత్మని మీరు తప్పుగా స్వీకరించారా లేదా ఆ విధంగా ధర్మాధర్మములను చేసినది మీరే అయినారా లేదా అయ్యారు అంటే ఈ దేహమును పుట్టి ధర్మాధర్మాలను బట్టి పుట్టింది దేహం కాబట్టి ఈ దేహమును పుట్టింపజేసింది మీరా కదా అయితే మరి ఈ దేహము రేపో ఇల్లు పోతుండేది అది ఈ విధంగా చచ్చిపోవడానికి హేతు మీరు అయ్యారా కదా అయ్యారు అంటే దేహాన్ని ఆత్మగా తీసుకుంటూ దేహమును పుట్టించి దేహమును నశింపజేస్తే ఆ దేహాన్ని హత్య చేసింది ఎవరు మీరు కాబట్టి ఆత్మహత్య చేశారా లేదా కాదండి దేహాన్ని హత్య చేసింది నక్షత్రాలు హత్య చేసే గ్రహాలు హత్య చేసే దేవతలు హత్య చేశారు అని ఇలాగంటే కబుర్లు చెప్పారంటే మర్యాద దక్కరు దేహాన్ని పుట్టించింది మీరు టైం రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లా దేహాన్ని పుట్టించింది మీరు రేపే రెండో దేహాన్ని చంపే చంపబోయేది మీరే కాబట్టి మీరు ఆత్మహత్య చేశారా లేదా చేశారు తం ఉపాత్తం ఆత్మానం హత్లా అది అనాత్మది కానీ ఆత్మగా స్వీకరిస్తే ఇప్పుడు ఆత్మే కూర్చుంది ఆత్మని సంపాదించింది మీకు మీరే మీ చేత సంపాదింపబడిన ఆత్మని మీరే చంపేస్తున్నారు ఒక ఆత్మహత్య చేయండి ఈ ఆత్ ఈ ఆత్మని చంపేస్తారు ఇంక ఇది ఆత్మ దీన్ని చంపేస్తారు మళ్ళీ ఈ జన్మంతా ధర్మాధర్మాలు చేసేస్తూనే ఉన్నారు ఎందుకని అనాత్మను ఆత్మగా స్వీకరించి ధర్మాధర్మాలు చేస్తున్నారు చేసి ఈ ఆత్మను చంపేసి మళ్ళీ ఇంకో దేహాన్ని పుట్టిస్తారు ఇంకో దేహాన్ని పుట్టిస్తారంటే మళ్ళీ ఇంకో ఆత్మను గుట్టించినట్లయింది అన్యం ఆత్మానం ఉపాదత్తేర్ణవం అంటే ఇంకో దేహాన్ని వీడు సంపాదిస్తాడు ఆ దేహాన్ని మళ్ళీ ఆత్మను స్వీకరిస్తాడు ఎందుకని ఇక్కడ దేహత్యాగం చేసే నాటికి వీడు అనాత్మను ఆత్మగా స్వీకరిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకో కొత్త దేహం వచ్చేప్పటికీ కూడా అజ్ఞానిగా పుడతాడా జ్ఞానిగా పుడతాడా అజ్ఞానిగానే పుడతాడు కాబట్టి మళ్ళీ ఆ దేహాన్ని ఆత్మగా స్వీకరిస్తాడు అంటే అర్థం ఏంటంటే ఆ పుట్టింది అంటే మళ్ళీ ఆత్మని పుట్టింపజేసినాడు ఏమండి అర్థమే కాదు పుట్టింపజేసి కొత్త ఆత్మని పుట్టింపజేసినాడు కొత్త ఆత్మ నవం తంచ ఏవం హత్వా అన్యం ఆ కొత్త ఆత్మని పుట్టింపజేసి కొని దాన్నైనా నాలుగు కాలాల పాటు అట్టేపెట్టాడా దాన్ని మళ్ళీ చంపి ఎందుకంటే మళ్ళీ పుడితే ఏమవుతుంది మళ్ళీ ధర్మాధర్మాల పుణ్యం అని మళ్ళీ పోతాడు కాబట్టి మళ్ళీ ఆత్మను చంపి ఎన్నో ఆత్మహత్యది రెండో ఆత్మహత్య ఏవం తమపి హత్వా ఆ రెండో ఆత్మహత్య ఆత్మను చంపేసి మళ్ళీ ఆ ధర్మాధర్మాల చేతి ఇంకో ఆత్మని పుట్టిస్తాడు పుట్టించి మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ దానిని చంతి అంటే ఎన్నో ఆత్మహత్యది మూడో ఆత్మహత్య ఇతం ఈ విధంగా ఉపాత్తం ఉపాత్తం ఆత్మానం హంతి అనాత్మను ఆత్మగా స్వీకరించి ధర్మాధర్మాలని తన కర్తృత్వం రూపంగా తనని తిని వేసుకునేది వాటి ద్వారా జన్మను దేహానికి జన్మనిస్తూ ఉపాత్సం ఆ విధముగా పుట్టించబడినటువంటి దేహాన్ని చంపి ఆ విధంగా కొత్త కొత్త దేహాన్ని సంపాదిస్తూ ఉండడము దాన్ని చంపుతూ ఉండడము సంపాదిస్తూ ఉండడము చంపుతూ ఉండడము ఈ విధంగా వీడు ఆత్మనే హత్య ఆత్మహత్యలను చేసుకుంటూ పోతున్నాడు కనుక ఇది ఆత్మహ సర్వ అజ్ఞ అజ్ఞాని అయిన ప్రతి ఆత్మహత్యనే చేసుకుంటున్నాను ఇలా ఆదివారం సాయంకాలం మీ మనస్సులో ఒక మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామా అనేటువంటి ఒక సంస్కారాన్ని పెట్టి మిమ్మల్ని పంపించాలని నేను నిశ్చయించుకున్నాను